సూత్రం ప్రభావ పరిశుద్ధి గొప్ప దేవ సరశక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవ మహిమ స్వరూప తల్లి కృప మీకు సూత్రమైన గొప్ప దేవ మీకు అడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురుషితంగా కాపాడైనా మీ కృపల్లో మమ్మల్ని అందరినీ ప్రభావ భద్రపరచుకొని మమ్మల్ని సజ్జులను తెలిపెట్టినారైనా దివరాత్రులు మమ్మల్ని కాచి కాపడే దేవుడు ప్రభావ మీ కృపనైనా మీకు హనిచనం తల్లి నీకు వందలు ప్రభావ ఏమిచ్చి కూడా ప్రభావ మీరు మీరు తీర్చుకోలే మా జీవిత కాలం అంతా ప్రభావ నిన్నే సిద్ధిస్తామైనా నిన్నే స్వరిస్తామైనా నిన్నే ఘనపరుస్తాం ప్రభావ మీకు నీటికి తగ్గే ప్రభావ నీ సమూహం ధైర్యంగా ప్రకటిస్తాం ప్రభావ లేని విషయంలో భయపడడం ప్రభావ అయినా ఇంకో ప్రభావ మీరు ఒక పని మాకు అనుగ్రహించిన అది మేము సంపూర్ణంగా కొనసాగించుకోవాలి ప్రభావ ప్రతి దశలో ప్రభావ మేము ఎందుకు ఆసక్తి కలిగి జీవించాలా మిమ్మల్ని ప్రభావ సంతోషపెట్టి బిడలుగా మేము ఉండాలి ప్రభావ లేదా ఇవాళ ప్రభావం మీరే సాయకులు ప్రాధిస్తాం దినవంతా ప్రభావ ఈ యొక్క నూతనమైన అభిషేకం నూతనమైన కృపను మాకు అనుగ్రహించి నడిపించడం ప్రవ్వ ఇక మీటింగ్ అంతట్లో మీరు మీరే ఆధిపత్యం వహించి నడిపించండి సమస్త ఘనత మహిమ ప్రభావం మహా ఐశ్వర్యం పాటల ద్వారా ఏసుక్రీస్తు పరిశుద్ధ నామముల ప్రాజెక్ట్ లాంసండి ఆమెన్ పాట పారండి వార్ ముద్రకు అల్లలకు నేను కొట్టబాడే ఉండిన పండినప్పుడు గాలి సముద్రకు అల్లలకు నేను కొట్టబాడే ఉండిన పండినప్పుడు ఆదరించేది నీ వాచము లేవన తేదీ నీ హస్తము ఆదరించేది నీ వాచము లేవన తేదీ నీ హస్తము అలిను యా అలిను యాని సముద్రకు అలలకులేము కట్టబడే నెచ్చబడే ఉండినప్పుడు ఆదరించేది నీ వాచము లేవ నెత్తము అల్లి నుయా అల్లి నుయా రాజులలో నిన్ను వేడుతుండగా ఆ పట్లో నీకు ఆసనించగా రాజులలోని వేడుకున్నగా ఆపతలో నిన్ను ఆసనించగా చూపి తీన్యాలను ప్రభు చేసు అలెలు యాలు అలలు యాలు గాలి సమూహకు నేను కొట్టబవాడే నచ్చబాడే ఉన్నప్పుడు ఆదరించేది నీ వాక్యము లేవలెత్తము అనియా అలిను యా శ్రమల లేని నీకు తోడుంటిని మొరపెట్టగానా మొర ఇంటిని శ్రమల నీకు తోడుంటిని మొరపెట్టగానా మొర ఇంటిని చూపిచ్చి తీని మహిమదు కొన్నాళ్ళను ప్రియసు అను అనెను యా వ్యాధులలో నిన్ను వేడుకున్నగా ఆ పదలో నిన్ను ఆశ్రయించగా వ్యాధులలో నిన్ను వేడుకున్నగా ఆపదలో నిన్ను ఆశ్రయించగా చూపితి తీని మహిమదు అలిను యా గాలి సముద్రకు అలలకు నేను కొట్టబడే నెట్టబడే ఉండినప్పుడు గాలి సముద్రకు వెళ్లలకు నేను కొట్టబడే నెట్టవి ఆమెంట్ ఆమెన్ ఆమెండ్ అన్న నాకుందా చిన్న ప్రార్థన చేసుకో వాక్యంలోకి వెళ్లకు ముందు హరిషిధుడా మహోన్నతుడా తండ్రి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా జీవల తండ్రి గొప్పదేవ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా తండ్రి ప్రభా ఇతబే వాక్యమును పాటలను నాయన ప్రార్థనలను ఆయన మీకు సమర్పిస్తుంటున్నాం ప్రభా సహాయం చేయండి నాయన ఉపవంతలు అరవై వంతులుగా నూరు వంతులుగా వాక్యం ఫలించినట్లు సహాయం చేయండి తను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రికుమారుడు అయిన యేసు క్రీస్తు పరిశోధనా ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తల్లి ఆమె పత్రిక రాసినటువంటి ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై రెండు ఇరవై నాలుగు మూడు వచనాలను చూసుకుందాం కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడుపు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్ర నూతన పరచబడిన వారై నీతియుధార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్న ఇక్కడ మనం గమనించినట్లయితే రెండు విషయాలు తెలుపబడి ఉన్నాయి మొదటిది వచ్చేసి ప్రాచీన స్వభావము రెండోది వచ్చేసి నవీన స్వభావము మన ప్రతి ఒక్కరి జీవితంలో రక్షణకు ముందు జీవితము వేరే తర్వాత రక్షింపబడిన తర్వాత జీవితము వేరే ఆ రక్షణకు ముందున్న జీవితమే ప్రాచీన స్వభావము ఈ ప్రాచీన స్వభావానికి అనేకమైన పేర్లు ఉన్నాయి అవి ఏంటంటే ప్రాచీన స్వభావానికి పాపపు స్వభావం పాపపు పురుషుడని అపవాది సంబంధి అని లోక సంబంధి అని ఇటువంటి అనేకమైన పేర్లు ప్రాచీన స్వభావానికి ఉన్నాయి అయితే మన ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల చూడండి ఇక్కడ ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే మోసకరమైనది దురాశల వలన చెడిపోయి స్వభావమును వదులుకొని ఇక్కడ ప్రభు వారు ఏం చెప్తున్నారంటే మీ యొక్క మోసకరమైన దురాశలు ఈ దురాశకి ఒక మంచి పేరు పెట్టడం జరిగింది అది ఏంటంటే మోసకరమైనది అది చెడిపో దాని మీకు ఏమని పేరు అంటే ప్రాచీన స్వభావము దాని మీకు పేరు ఏంటంటే ప్రాచీన స్వభావం దాన్ని వదులుకునే ఇరవై వచనంలో చెప్తున్నాడు నీతియుధార్థమైన భయభక్తులు గలగారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్న వలన ఏం ధరించుకోవాలా నవీన స్వభావము రక్షింపబడిన తర్వాత నూతన జీవితము బాడీ క్రైస్ట్ ఎవరినూ బాక్తిజం ద్వారా క్రైస్తవులు కాలేరు ఎవరినూ కొన్ని మంచి పనుల వలన ఆ నవీన స్వభావమును పొందుకునలేరు ఎప్పుడైతే రక్షింపబడిన తర్వాత బాప్తిజం తీసుకుంటావో దాని వలన క్రైస్తవుడు అవుతారు కొంతమంది నేడు చూస్తే పెళ్లి కోసమని తీసుకునే వాళ్ళు ఉన్నారు ఒక సర్టిఫికేట్ కోసం అని తీసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఈ నవీన స్వభావం వారికి రాదు ఎవరికొస్తుంది అయ్యా అనంటే కేవలం పశ్చాత్తాపడి ఆ రక్షణార్థమైన మారు మనసు దుఃఖమును కలుగజేయను ఆ దుఃఖము పశ్చాత్తాపంతో కూడినది ఆ యొక్క ఎవర ఎవరి జీవితంలో అయితే వస్తుందో ఆ రక్షణను పొందుకుంటారు వారే నవీన స్వభావము ఆ నవీన స్వభావమును ధరించుకొని ఎవరి పోలికగా అన్నాడు ఇక్కడ దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్న ఇక మన జీవితంలో నవీన స్వభావంని గుర్తుపట్టడం ఎల్లాగా నేను నవీన స్వభావం ఏనా నేను మారమనసు పొందినా నేను పరిపూర్ణత చెందానా క్రీస్తులో నేను యొక్క సంపూర్ణమైన జీవితం కలిగి ఉన్నానా అని ఏ విధంగా తెలుస్తుంది అంటే కొన్ని ఈజీ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు ఏంటనంటే మన జీవితంలోకి పాపంని రానియము అసహించుకుంటాము అబద్ధాలు ఆడలేము ఒక సినిమాలు టీవీలు కాలక్షేపాలు చేయలేము ఎల్లప్పుడూ నువ్వు క్రీస్తుని ధరించుకుని ఉంటాము ఎప్పుడు ఇతరులకు సహాయపడే విధంగాను ఇతరులతో సమాధానంగాను మన శత్రువులను ప్రేమించే వారం ఇటువంటి జీవితం కలిగి ఉంటాము దీన్ని బట్టి చెప్పవచ్చు స్వభావం అని మనకు ధనమోహం ఉండదు మొహపు చూపులు చూడము అబద్ధాలు ఆడము నేరాలు చేయము మన శత్రువుని ప్రేమిస్తాము ఒక అతను వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టి ప్రతిరోజు మనల్ని హింసిస్తూ మనల్నే మోసం చేసి మన ముందే తిరుగుతూ ఉండి మన దగ్గరనే ఉంటూ మళ్ళీ మనతోనే మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తిని మనం చూసి క్షమించగలుగుతామా ఏంట్రా సిగ్గులేదు ఇంత గాయపరిచాడు నన్ను అయినా నా పక్కనే తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు చూడు అని ఈ విధంగా ప్రాచీన స్వభావం కలిగి ఉన్నామా లేదు అతను తిరిగి నా పక్కలేనే నిలుచున్నాడు అతను పాపం చేశాడు నన్ను మోసం చేశాడు నా గురించి చెడ్డగా చెప్పాడు ప్రపంచానికంతా నా గురించి నెగిటివ్ వర్డ్స్ విస్తరింపజేసాడు కానీ అతను అంటే నాకు ఇష్టం నేను అతన్ని ప్రేమిస్తున్నాను అది ఎవరి పోలిక దేవుని పోలిక దీన్ని బట్టి చెప్పవచ్చు మనము నవీన స్వభావం ధరించుకుని కాబట్టి మనం పరీక్షించుకునే వారముగా ఉండాలి అయ్యా నే క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే నేను బాగా సువర్పు చేయగలుగుతున్నాను నేను కొంతమందికి హెల్ప్ చేయగలుగుతున్నాను నేను మంచిగా ఆ ఇతరులని కన్నీ చేయగలుగుతున్నాను అని వాళ్ళని వాళ్ళు విమర్శ చేసుకోవడం మర్చిపోయారు ఎదుటి వాడిని ఈజీగా కనిపిస్తే వాడి కంట్లో నీ కంట్లో దూలం ఉంది బ్రదర్ అది తీసేసుకోండి అని చెప్పేవారుగా ఉన్నారు కానీ తన కంట్లో కూడా ఒక నలుసు దూలమో ఉందని గ్రహించలేక విమర్శకి ప్రతి చేసుకోలేక ఆత్మవిమర్శ చేసుకోలేక నీకు క్రైస్తవాడు ఎంతగానో దిగజారిన స్థితిలో ఉంటున్నాడు కాబట్టి అన్నిటికన్నా మోసకరమైన దురాస ఏందనంటే ఇది కూడా ఒక దురాసే నేను మంచి భక్తి పరుడు అనుకోవడం ఒక దురాసే ఏ విధంగా అంటారా అది మోసకరమైనది నిన్ను మోసం చేసుకుంటున్నావు భక్తి పరుడు కాబట్టి మనం ఏ విధంగా ఉండాలంటే మన కన్నా మన సహోదరులు గనులుగా ఎంచుకోమంటున్నాడు బ్రదర్ సార్ మీరు గొప్పవాళ్ళండి మేము అల్పులం తగ్గించుకోవాల అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి ఎప్పుడైతే మనం ఆ విధంగా అటువంటి జీవితం కలిగి ఉంటామో మనకి ఎవరో వచ్చి చెప్పనక్కర్లేదు ఇంకా మనం రక్షింపబడ్డామో లేదు రక్షింపబడ్డామో లేదు కొన్నిసార్లు మనం అబద్ధం ఆడేశాము కొన్నిసార్లు అట్లా ఉన్నాము ఇట్లా ఉన్నాము నిన్ను పరీక్ష చేసుకుంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్ గా బయలుపరుస్తూ ఉంటాడు నువ్వు నవీన స్వభావమా ప్రాచీన స్వభావమా అయితే ఈ ఇరవై రెండవ మోసకరమైన దురాశల వలన చెడిపోవు ఈ మోసకరమైన దురాశలు అని అంటే యాకోబు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు యాకోబుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగోనం చూద్దాం ప్రతి తన స్వకీయమైన దురాశల చేత ఇడివబడి మరలు కొలపబడిన శోధింపబడును ప్రతి వాడు ప్రకమైన దురాశ చేత ఏదగడి మరణి కొరతదడిన వారే శోధింపబడును దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము కరెతత్వై మరణమును కనము చూడండి ఈ దురాశ మోసకరమైనదని తెలుసుకున్నాం ఈ దురాశ ఏం చేస్తుందని అంటే గర్భమును ధరిస్తుంది పాపమునే కంటది ఏ ఏమైతే వెతుతాడో ఆ పంటనే కొయాల్సిందే అది బైబిల్ చెప్తున్న సత్యం కాబట్టి నువ్వు ఏ దురాశలతో నిండిపోయి ఉంటున్నావు దురాశ గలవాడికి ఒకటి ఉంటుంది చెక్ చేసుకోవచ్చు మనమే తృప్తి లేని జీవితం సమాధానం లేని జీవితం ఇతరుల పట్ల ఇతనికి కంపారిజం ఉంటది అయ్యో అతను ఈ విధంగా ఉన్నాడు నేను ఈ విధంగా లేను ఎక్స్పెక్టేషన్స్ ఉంటది నాకు వీళ్ళు సహాయం చేస్తే బాగుండు వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇవన్నీ దురాశ కలిగేటి ఇవి మనలో ఉన్నాయేమో మనం గమనించుకుంటా ఎప్పుడైతే ఈ జీవితం ఎటువంటి తెలుసా ఇది ఈ మరణమును కనును అని ఉంది కదా ఆ జీవితం ఏంటో తెలుసా ఒకడు బైబిల్ని పట్టుకొని సువార్త చేసుకుంటూ ఆ ఎవరు చూడట్లేదని చిన్న అబద్ధాల కన్నించి పాపాలు ఏమన్నా చేస్తూ మోసాలు జరిగిస్తూ అనుకోండి అది జీవితం ఏంటి తెలుసా వాడి మెడకు ఒక ఉరికాడ్ వదులుగా ఎంతో స్పీడ్ గా పరిగెత్తుతూ ఉన్న అంటే సమానం ఒకరోజు సడన్ గా అది టైట్ అయిపోతుంది అతను మెడకి ఉరి బిగిల్చుకుపోతుంది అదే మరణం కాబట్టి ఒక పక్క మనం సువార్త చేస్తూ లేదా ఒక పక్క బిలీవర్ గా ఉంటూ ఒక పక్క తండ్రి మాదిరికరకంగా ఉంటూ ఇటువంటి జీవితం ఒకవేళ మనం కలిగి ఉంటే మన మెడకు ఉరితాడు మనమే తగిలించుకొని పరిగెడుతున్నట్టు ఒక రోజు అది గట్టిగా గుంజేస్తుంది అది మనల్ని ఆపరిస్తుంది మరణమునే కంఠం అది ఏ మరణము ఈ లోకంలో ఒక నరకం అనే మరణం అనుభవిస్తాడు అదే మాదిరిగా కింద కూడా ఒక నరకం ఉంది దాంట్లో కూడా నిత్యం నరకము అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు కాబట్టి వీళ్ళరా మనం గమనించాల్సింది ఏంటంటే అల్పకాలం మన జీవితం మనం యాత్రికులం మనం ఒక పిక్నిక్ వచ్చాం మనం వెళ్ళవాలి మన ఊరికి మనం వెళ్ళిపోవాలి అదే పరలోక పట్టణము కాబట్టి ఆ పట్టణానికి వచ్చిన యాత్రికులం కాబట్టి ఈ లోక దాచ చూసా మన ప్రాచీన స్వభావము మనలో ఉండకుండా చూసుకోవాలి నవీన స్వభావము కలిగి మనం జీవించాలి ఎందుకంటే ఆ పరలోక పట్టణానికి పోవాలనంటే ఆ పరలోక పట్టణం ఒక పవిత్రమైనది పరిశుద్ధమైనది మర్చలేనిది కానీ నువ్వు మచ్చ అపవిత్రత ఇవన్నీ ఉండి ఆ మచ్చి అక్కడ ఉంటా అంటే అక్కడ ప్లేస్ ఉంటారా మచ్చకి ఆ అపవిత్రతకి అక్కడ ప్లేస్ ఉంటుందా ఆ నిత్యరాజ్యంలో ఉండదు కానీ ఇక్కడే కడుక్కోవాలా ఆ యొక్క బట్టల్ని విడిచిపెట్టే వారంగా ఉండాలా ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టే వారంగా ఉండాలా ఎల్లప్పుడూ మనల్ని మనం పరీక్షించుకునే వారంగా ఉండాలా అయితే ఈ దురాశ అనేది కంపల్సరీ వారి జీవితాన్ని పతనం చేస్తుంది కోపం ఉంటది గర్వం ఉంటది వారి జీవితంలో ఆ గర్వం వల్ల వారు నశించిపోయేవారుగా ఉంటారు కమటి అదే ఈ సత్యం అనుకోండి ఇదే స్త్రీలు ఒక్కసారి చూద్దాం నాలుగవ అధ్యాయంలోనే పదిహేనో వర్షంలో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వల ఉండుటకు పరమన్ని విషయములలో ఎదుగుదము చూడండి ప్రేమ కలిగి సత్యము చెప్పు క్రీస్తు వల్ల ఉండుతా అంటే ఏంటి నవీన స్వభావములో దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునే వాళ్ళను ఈ నవీన స్వభావంలో ఏముంటుందంటే సత్యము చెప్పుచు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అబద్ధలాడడు క్రీస్తు వల్ల ఉండుటకు అన్ని విషయములలో ఎదుగురము ఏ విధంగా ఎదగాలనంటే సత్యములో ఎదగాల కర్వ సత్యములోకి వెళ్ళాలా ఇరవై ఐదో వచనంలో కూడా మనము ఒకరికొకర ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుతామని ప్రతి వాడు పొరుగువణితో సత్యమే మాట్లాడవాలేను చూడండి సత్యమే మాట్లాడాలనంట అంటే నువ్వు సత్యం మాట్లాడుతున్నావు క్రీస్తు పోలిక చాలా నన్ను నా క్యారెక్టర్ మాత్రం ఖరాబ్ చేస్తాను అనే విధంగా మనం అబద్ధానికి మనము మన వీపును చూపించే వరంగా ఉండాలా పాపానికి మన వీపును చూపించే వరంగా ఉండాలా కానీ మనం అన్ని చేయొచ్చండి మనుషులను మెత్తు పొందే విధంగా అనేక విషయాలు మన జీవితంలో జరుగుతూ ఉండొచ్చు కానీ పైన క్రీస్తు చూస్తున్నాడు ఆయన ఎదుట నీ జీవితం ఏ విధంగా ఉంది ఇంకా కొన్ని ప్రాచీన స్వభావం కలిగింది ఉన్నాయా కోపము అసూయ ద్వేషము అందుకే ప్రభు అంటాడు మీరు పల్లెము వెలుపలకి అడుగుతారు గానీ లోపల కడగలేకపోతున్నారు అని అంటాడు మనము లోపల కడుపుకునే వారంగా ఉండాలి బయటికి కనిపించేటి వ్యభిచారం ఒకరోజు కనిపిస్తుంది ఎవరినైనా కొట్టడము బయటకి కనిపిస్తుంది బూతులు బయటకు కనిపిస్తాయి వినిపిస్తాయి ఒక చెడు చూడడము బయటికి కనిపిస్తుంది కానీ అంతరంగంలో ఉన్నాయి అవి నీకే కదా వాటిని కడుక్కోవాలి ఆ ప్రాచీన స్వభావము ఆ పాపపు పురుషుడు వాడు మోసకరమైనటువంటి దురాశ కలిగిన వ్యక్తి వాణ్ణి చంపాల ముందుగా వాడిని చంపాలని అంటే నీ చేతుల్లోనే ఉంది వాడికి అవకాశం ఇచ్చి నువ్వే నువ్వే అడుగులు వేస్తేనే వాడికి అవకాశం ఇచ్చావు కాబట్టి నీ అడుగులే వెనక్కి తీసుకోవాలి కొవ్వ అందుకే బాగుంటున్నాను కానీ నాలో ఈ ఒక విషయం నీకు వ్యతిరేకంగా ఉంది కవ్వ నేను అన్నిట్లో బాగుంటున్నాను కానీ ఈ యొక్క అబద్ధాల దగ్గరనే నేను పడిపోతున్నాను ప్రవ్వ మోసం చేస్తున్నాను ప్రవ్వ డబ్బులు కప్పటికి పడుతున్నాను ప్రవ్వ నేను మనల్ని మనం పరీక్షించుకోవాలి మనల్ని మనం పరీక్షించుకొని ఆ విధమైనటువంటి జీవితం మనం జీవించే ఉండాలి కాబట్టి ఈ యొక్క సత్యము గర్భం ధరించి జీవమును కను దురాశ గర్భం దరిస్తే ఏమవుతుందండి మరణమును కంటుంది అదే సత్యము గర్భం ధరిస్తే జీవమును కను జీవము క్రీస్తుతో కూడా నిత్య నిత్యత్వము మరణం అనేది జీవము నిత్య నరకము మరణం ఏంటి జీవము లేదా కానీ నిత్య నరకమే జీవమని అంటే సంతోషము సమాధానము ఐక్యత ప్రభువుని చూచుట ఇవన్నీ కోలుకుతాం ఒక రోజున కాబట్టి దురాస మనల్ని మోసం చేస్తుంది నిలువులా ముంచి వేస్తుంది ఆ ప్రాచీన స్వభావముని ఈరోజు మనము నేర్చుకున్న పాఠం ఏందని ప్రాచీన స్వభావము నవీన స్వభావం నవీన స్వభావం ధరించుకుంటే నీది నీకే తెలిసిపోతుంది అవన్నీ సత్యమే చెప్తున్నాను అంటే నేను నవ్విన స్వభావం నేను అబద్ధం ఆడుతున్నాను అని అంటే ప్రాచీన స్వభావము ప్రాచీన స్వభావము ఆ పాపపు పురుషుడు ఆ అపవాది సంబంధి ఆ అపవాది బీజము గలవాడు అపవాదిని మహిమపరిచేవాడు ఆ ప్రాచీన స్వభావం విడిచిపెట్టి ఆ బట్టలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మరకలు కలిగిన ఆ యొక్క దుస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టి వదిలిపెట్టి వాటిని ఆశ్రయించుకొని లేదా వాళ్ళని కాల్ చేసి వాటిని ఎక్కడైనా దూరంగా పడేసే వారంగా మనం ఉండాలి అప్పుడు నూతన వస్త్రములు పవిత్రమైన వస్త్రములు పరిశుద్ధమైన వస్త్రములు నీతి అనే వస్త్రములు సమాధానం అనే మనం ధరించుకోవాలి ఈ దురాశ మనల్ని ఆ పాప పురుషుడిలోనే ఉంచుతుంది కాబట్టి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి మనల్ని మనమే విమర్శ బయట వాళ్ళకి మనం ఏ విధంగా కనిపిస్తామని అంటే ఆ చెప్పినంత మంచిగా ఎవరు చెప్పలేరు ఈయన ఎవరు ఉండలేరు ఈయన ప్రా క్యాండిడేట్ ఈయన వ్యక్తులు ఎవరు లేరు ఈ విధంగా మనల్ని లేకం గనపరుస్తూ వారి హృదయాల్లో మనము విత్తనం వేసి ఒక మంచి పేరు సంపాదించుంటాం కానీ క్రీస్తు దగ్గర క్రీస్తు దగ్గర ఏదో ఒక చిన్న ప్రాబ్లంలోను ఉండే ఉంటాం ఆ ప్రాబ్లం ని విడిచిపెట్టడమే నవీన స్వభావం ఆ యొక్క ప్రాబ్లం ఆ యొక్క ఆ యొక్క క్రియ నిర్జీవితంలోనే ఉందనుకోండి నువ్వు ఇంకా పాపపు పురుషుణ్ణి విడిచిపెట్టలేదు కానీ పైబట్టి మనుషులను సంతోషపరిచేవానిగా నువ్వు ఉంటూ క్రీస్తుని సంతోష అంటే ఆ క్రీస్తు పైన నుంచి నిన్ను చూసినప్పుడు నీలో అక్రీస్తు వల్లే సత్యము ఎల్లప్పుడూనూ నీ పొరుగు ప్రేమ కలిగి సత్యము చెప్తూ క్రీస్తు వల్ల ఉండటకు మనల్ని మనము అన్ని విషయములలో ఎదుగుదము చూడండి మనం ఎదుగుతా ఉంటామంట సత్యం చెప్పేవాడు ఖచ్చితంగా ఎదుగుతాడు ఆశీర్వాదంగా నేను మాట్లాడట్లేదు లేదా ప్రాపర్టీ గురించి వీటి గురించి భౌతికమైన విషయాలు మాట్లాడట్లేదు ఈ దేంట్లో ఎదుగుతాడు ఆత్మీయ స్థితిలో మాత్రమే ఎదుగుతాడు ఖచ్చితంగా చెప్పగలం ఎందుకంటే అసత్యాన్ని అర్థించుకున్నాడు పాపాన్ని అర్థయించుకుంటున్నాడు పాపం అనే దాని గురించి ఇందాక ఊరి గురించి చెప్తాను కదా అదే విధంగా పాపం అనేది మన ఒడిలో ఉంచుకున్న ఒక పాము లాంటిది ఆ పాపం మనల్ని ఒకరోజు కాటు వేస్తుంది ఆ మరణమే నిత్య నరకం అదే నువ్వు ధరించాల్సిన గర్భం ఏంటంటే సత్యము జీవము సత్యాన్ని గర్భ గర్భం ధరించి జీవంలోకి మనం ప్రయాణించవలసిన వారం ఇది ఎంతకాలం అంటే అల్పకాలం ఈ అల్పకాలం సుఖభోగాల్ని విడిచిపెట్టి యూసపు గారు విడిచిపెట్టారు మూస గారు విడిచిపెట్టారు పౌరులు గారు విడిచిపెట్టారు వారిలో ఏది లేదు నాకు ఏమున్నదో లేదు అని తెలుసు దాన్ని కూడా విచారించిన వ్యక్తి కాదు యువసేపు గారు కానీ మనమైతే వాక్యాన్ని ఆయన కన్నా ఎక్కువగా చదివినాము ఆయన కప్పులో జీవగ్రంథము లేదు కానీ మనం ఆయనతో పాటు అన్నిటినీ చదువుతున్నాం కానీ మనం అన్నిటినీ విడిచిపెట్టే వారంగా ఉన్నామా అబద్ధాలను విడిచిపెట్టలేకపోతున్నాం మన యవ్వన దశని యేసుకోసం త్యాగం చేయలేకపోతున్నాం సువార్త ఇతరులకు ప్రకటించలేకపోతున్నాం ఈ విధమైన జీవితం కలిగి ఉన్నాం కాబట్టి మనము నవ్విన స్వభావం ధరించుకొని మనల్ని మనం పరీక్ష దురాశల్ని విడిచిపెట్టి ఆ యొక్క మన మహిమ మనం చెల్లించాల్సిన మహిమ ఒకవేళ అపవాదికేమన్నా వెళుతుందేమో కాస్చెక్ చేసుకొని దేవుని మహిమ దేవునికి మాత్రమే మన మహిమ వెళ్లాలా దేవుని మాత్రమే మనం మహిమ పరచాలా ఆయన మనల్ని పుట్టించింది ఆయన వలన మనము ఈ లోకంలో బ్రతికున్నాం కేవలం ఆయన కృప ద్వారా మనం రక్షించబడి ఉన్నాం కేవలం ఆయన కృప ద్వారా నేను మనము వినగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం చూస్తున్నాం తినగలుగుతున్నాం గాలిపించుకోగలుగుతున్నాము అన్ని సమస్తము కేవలమాయన కృప ఒకరు అనుకోవచ్చు నేను బాగా చదివాను నా టాలెంట్ అని నేను ఆశీర్వదింపబడ్డాను నేను చదువుకోవడం వల్ల నేను జాబ్ చేయడం వల్లనే సంపాదించాను నేను అది చేయడం వల్లనే ఇలాగ అయ్యాను కానే కాదు ఆయన అనాది సంకల్పం నీ మీద ఎక్కువ ప్రేమ కాబట్టి నిన్ను ఆశీర్వదించాడు నీ మీద ఎక్కువ ఆయనకి కాబట్టి ఉన్నత స్థానంలో నిలిపాడు అదే కృప ఆ కృపను వ్యర్థం చేయకుండా ప్రవ్వా ఇదిగో నేను కూడా నవ్విన స్వభావం మనల్ని మనం నేటి కాలంలో అపవాది మోసం చేసేది ఏంటో తెలుసా లే పొద్దున్నే లేచి ఒక రెండు నిమిషాలు ప్రేరు చేసుకుని అపవాది లేపుతాడు ఆ అపవాద రెండు నిమిషాలు బైబిల్ చదువుకో అంటాడు ఆ రోజంతా నీ జీవితం మా నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలకు అయిపోతుంది వాడు చేసే మోసం ఏంటా నువ్వు కూడా క్రిస్టియన్ అయి నువ్వు నిమిషాలు ప్రార్థన చేసుకున్నావు కదా చాలు నిమిషాలు వాక్యం చదువుకున్నావు కదా లేదా పొద్దున్నే ఒక మెసేజ్ చదివేసావు కదా ఫోన్లో వచ్చింది చాలు నీకు తృప్తి అని నువ్వు అనుకుంటావు కానీ అది అపవాది నిన్ను ట్రాప్ చేశాడు అపవాది నిన్ను చదివిపిస్తున్నాడు అపవాది నిన్ను రెండు నిమిషాలు ప్రార్థన చేస్తున్నాడు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు సహోదరులా కాబట్టి నాకం చేసుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు మన గురించి చనిపోయినాడు క్రీస్తు కోరకు మనం చనిపోయే వరంగా ఈ జీవితాన్ని ఆయనకు మాత్రమే అర్పించే వరంగా ఉండాల ఈ అవకాశాన్ని మనం క్రాస్చెక్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రార్థన చేసుకున్నాం పరిశుధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వకృతాని దేవదేవ అవి సయామిక వందనాలు స్తోత్రాలు ప్రభా జీవం తండ్రి ప్రభా మా యొక్క ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని మేము ధరించుకొని అందరికీ మేము సత్యము చెప్పేవారము ఎల్లప్పుడు మిమ్మల్ని మహిమ పరిచేవారము గాను ఈ లోకాశలలో పడిపోకుండా ఆ యొక్క పాపమును కనగా ఆ యొక్క పాపము మరణమును కనును అని ఆయన మాతో మాట్లాడినదేగా ఆ దురాశలను విడిచిపెట్టి ఆ మోసకరమైన దురాశలను ఆయన మేము చేయకుండా ఆశించకుంటున్నట్లు సహాయం చేయండి ఆయన ఉన్న ఈ చిన్నపాటి జీవితమును మీ కొరకు అర్పించే వారంభానికి ఉన్న టీమ్ ఉన్న మా అందరిని జ్ఞాపకం చేసుకున్నాం కేసు పరిశుద్ధ నామమును ప్రార్థిస్తూ అడిగి తండ్రి ఆమె మెయిన్ హలో లూ అకర్ సార్ కూడా వచ్చారు హలో ఫ్రెండ్స్ అన్నా మనం ఒక్కొక్కరు ఒక్కరిగా ప్రార్థన చేసి మనం ఈ స్టేషన్ బుక్ అన్న సార్ మరో హలో బ్రదర్ ప్రార్థన చేస్తారా బ్రదర్ ప్రార్థన చేయండి వాకింగ్ గురించి తర్వాత ఒక్కొక్కరు ఒకరు ప్రార్థన చేసినాకేస్తాను మరో నలుగురు ముందమ్మా మనోజ్ రవి బ్రదర్ నేను మనోజ్ గారు ప్రార్థన ఈ వాక్యం ద్వారా మాట్లాడి కొందరు అభిమానిస్తున్నాం వాక్యం సరైన కలగాల మూపించండి లేకుంటే విడుదల వచ్చండి మీరు పరిశుభ్రంగా పరిస్థితి జీవించాలా చెప్పిన వాక్యం మా ఉదయం వచ్చింది అలా అభిమానిస్తున్నాం అపడ పౌల్ వాకర్ చెప్తున్న సరి చేస్తున్నారు నీ వాక్యమే సరే నీ వాక్యం పరిశుభ్ర పరిస్థితి దేని కాదు నన్ను ఖరీంచం నీ సుమార్త పరిశీలించాలా అందరు అక్షరా పొందాలా మీరే ఖరీంచే సమయం నేను ప్రార్థన చేస్తాను సూత్రం ప్రభా పరిస్థితురా గొప్ప దేవ సర్వశక్తి సంప్రద మహోన్నతుడ దేవ మహిమ చూర్యు చెబుతండి కృపా మైడ నికేషకులు సూత్రం అయినా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపున్నారు ప్రభా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు ప్రభా మమ్మల్ని సజీవ నివారాతులు మమ్మల్ని కాచి కాపాడనైనా ఇక దినానికి ప్రభావ నూతనమైన కృపను మాకు అలకరించినారు ప్రభా దాన్ని బట్టి నీకు వన్నా ప్రాభా నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే సుఖని సమస్త ఘనత మహిమా ప్రభావం మహా తేజస్సు ఐశ్వర్యం నీకే కనులుగా కహిగా నా నా దేవ నైనా ఇసు ప్రభా ఇక దిన ఎంతో మంది పొడలేన ప్రభా అమైన సజ్జీలుగా పెట్టుకున్నారు ప్రభా స్వరం మీరే కృపలు మాకు ఎక్కువ ఇచ్చినారు దాన్ని బట్టి నీకు వన్నా ప్రభావ గొప్ప దేవ నాయన మీరే వాటిందరూ మీరు మొత్తం మాట్లాడారు ప్రభానికి వన్నాడు ఓ ప్రభా ప్రాచీన స్వభావం ప్రభా పాప జీతం నుంచి ప్రభావ మమ్మల్ని దిగర గడిపించారు ఆయన బట్ మీకు వన్ ప్రభావ ప్రభా ఇష్ట ప్రభావ హెచ్చరించినారు ప్రభా ఒక నేను నచ్చిన పెరిగిన గిడల్లో ప్రభా అలాంటి బలహీతులకి ప్రభావం పొందడానికి ఆయన తర్వాత నవీన స్వభావం తీసుకుని ధరించుకున్న వారు ప్రభా ఇ రోజు ప్రభావిత ఆ రీతిలో లేని ప్రభావం రక్షణ పొందుకునే ప్రభా మోసంలో జీవిస్తారు అబద్ధముగా జీవిస్తారు మనుషులు ఆయన అలంకరించమని ప్రార్థిస్తారు కృప చూపించమని ప్రార్థిస్తారు నేను ఆ ప్రభావాన్ని హెచ్చరించారు ప్రభా ఇం ప్రతి దశలో ప్రభావం అంగీకారంగా మీరు జీవించాలా పరిశుద్ధంగా మీరు జీవించాల ప్రభావ వాళ్ళు ఎలాంటి ద్వేషం పోకూడానికి దిన ప్రభావ అందరిలో ప్రేమ మీకు కలిగి ఉండాలి ప్రభావ కలివరిశీలు మీరు మాకు ప్రేమ ఆ ప్రేమలో అనేకలు మీరు వ్యక్తపరచాలా చూపించాలా మీ మైమాతమే ప్రభావ నైనా ఇష్ట ప్రభావానికి వన్నాలి ప్రభావ ప్రేమకులకి ప్రభావ ఎప్పుడు సత్యమే మీరు చెప్పాలి అబద్ధం చెప్పడం ప్రభావ సత్యవాక్యాన్ని ప్రభావం చెప్పాలి అన్నింటి ప్రభావ అయినా ఇస్తే ప్రాభా ఓ ప్రభా తన దురాశల చేత మనుషులంతా విడవబడుతున్నారు ప్రాభా ఎందుకు మనుషులు శోధింపబడుతున్నారు అన్నప్పుడు ప్రభావ నానా విధమైన దురాశల చేత వాళ్ళు మరలు శోధింపబడుతున్నారు ప్రాభా అయినా అది మీరు పెట్టింది కాదు ప్రభా వాళ్ళ దురాశల వాళ్ళే ప్రభా అది పాపంగా మారిపోయి అది మరణానికి దాడిస్తుంది ప్రాభా వాళ్ళు తెలియకుండానే ప్రభావాన్ని మోసగించుకుంటారు వాళ్ళ గీతానికి ప్రభావి ఆయన ఉపజనం పట్టని కనికరించి చూపించమని ప్రాధిస్తారు ఒకవేళ అలాంటి గుణగా ఉంటే ప్రభావ మీరు చూపించుకుని ప్రాధిస్తారు మా జీవితాన్ని సరి చేస్తారు ప్రభావం ఎందుకంటే ప్రోభా మీరు హెచ్చరించినప్పుడు ప్రాభా మీరు మాకు ఎవరైతే హెచ్చరిక ప్రభావం ప్రజలు దోషారోపణ చేసినప్పుడు వాళ్ళు స్వీకరించాలి వాక్యాన్ని ప్రభావం దాని ప్రకారం మీరు జీవించలాగినా ప్రయాస నా ప్రభా నా దీవం మీరు ఆకలి తొరగించింది ప్రభావ మేమందరం సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపడాల ప్రభా ఆయన ఇస్తు ప్రభుత్వ పని కొన్ని ప్రభావితి లోపలి ఆ పని మీరు త్వరగా దూగించుకోవాల ప్రభావ ఆయన వేసి ప్రభా ఈ లోకాధికమైన వాటి మీద అలిసిపోతున్న ప్రభావ ఎంతో పనులున్న ప్రభావ మీ వాటిని పట్ల ఆసక్తి గానీ ప్రభావ మీ సంగతిలో గడపలే ఎంతో ఆసక్తితోనే ప్రభావ సన్నికూర్తున్నాను అతను మాట్లాడుకోవాలి అన్నారు ప్రభా యువ సమాప చివరి అంచులు మీరు కదా ప్రభా మీ పరిశుద్ధంగా జీవించాలా ప్రతి దశలో పరిశుద్ధంగా జీవించాలి ఓ ప్రభావ మీరు పరిశుభ్రున్నారు మా ప్రవర్తన అంతా ప్రభావ మీ యొక్క అధికారాన్ని లోబడి జీవించాలా ఓ ప్రభావి ఆయన ఇష్ట ప్రభావ ఏది లేని ప్రభావ ఉడికిగా నేరకున్న ప్రభావ మీకు మార్గంలో మీద నచ్చుకోవాలి సమాధాన పడితే ప్రభుత్వం ప్రభు మా లైఫ్ లో ప్రభావ మీ కచ్చని ప్రభావ ప్రకటించి పిడలుగా ఉండాలి కత్తిలో మీద నడుచుకునే బిడ్డలుగానే ఉండాల ప్రభావ ఆయన ఇసు ప్రభానికి వండాలి ప్రభావ ఈ లోకంలో ప్రభావం వైరస్ చని ప్రభావం చనిపోతుండ ప్రభా ప్రతి ఒక్క బిడోని తాతని ప్రాభ స్వస్థపర్చండి వాళ్ళ జీవితాలకు నీళ్లు అనుకరించే ప్రస్తుతం దేశంలో ప్రాతిస్తా ఆయన అయినా ఇసుక ప్రభు చివరి దశలో వాళ్ళు ఉంటుండగా ప్రభావ వాళ్ళ చీట సమర్పించుకోలేగిన ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ మీరు ఆకర్షించుకునే ప్రభావించబడు ఆయన ఇసుక ప్రభు ఎంతో మంది కుటుంబాల ప్రభావం ఆ కుటుంబాలను ఆదరించబడతా ప్రతి కష్టాల నుంచి రోగాలు నేర్చి సమస్యల నుంచి విడుదల కట్టించుకున్నారు గొప్ప దేవాల ప్రతి ఒక్క బిడ రక్షణ మార్గలు నడిపించుకోవడం ఆధిస్తున్నారు గొప్ప దేవానికి వర్ణాలిసేవాలు ఇస్తే ప్రభావం ఇష్ట ప్రభు పల్లికి ఎంతో మంది గిడల ప్రభావం పనిక నాలుగో వంద ధ్యాసం చేసుకునే తర్వాత వాళ్ళ పని బాగా అనుకోవచ్చు విజయవాడ గురించి మనం ప్రార్థిస్తారు ఉద్యోగ స్థలాల్లో ప్రతి దాంట్లో ప్రభావ విజయమై గురించి ప్రార్థిస్తాం సమర్థించడానికి ఆసక్తిగా ప్రారంభం కూదర్స్ వాళ్ళ కుటుంబాలను పేరు పెట్టి పిలుస్తూ ప్రభావా అతడిని మీరు ప్రార్థన చేస్తారు పేరు పేరు ప్రతి బిడ్డలు మీరు ఆశ్రదించమని ప్రారంభం అతి కుటుంబాలను మీరు ఆశ్రదించమని ప్రారంభిస్తారు ఆయన మీ రాక తిరిగి కదా ప్రభా ప్రవర్తన పెరిగే ఆయన ఇంకా మా మధ్య మీ ఉగ్రత ఉందని అతను మాట్లాడుతున్నా రేసయ్యా నా ప్రభావ నేను రోషం కల జీవితానికి పరిశుభ్రంగా జీవించాల రోషం కలిగి మీకు ఆత్మీయ జీవితంలో ప్రభావ ఈ లోకంలో రోషంగా జీవిస్తే అది పరిపరాని ప్రభావ ఆత్మీయ జీవితంలో ప్రభావ ఏ విషయంలో సమాధాన కాంప్రమైజ్ కాకుండా ఆకలి ఈ లోకపు విధానాలు తెలుసుకోవాటిని చోటు ఇవ్వకుండా ప్రభావ మీకు మీరు చోటు మీ వాటిని మీరు చోటు గా మనం తయారు చేయాలని పిల్లమంతా నడిపించడం నూతన మీద కృతలుగా కనిపించాలి ప్రాభా సరళం చేయి పశుకారణ నడిపించి అందరు కలిపిస్తామని ప్రభావం అన్నాలి సైనా పది ఒక రక్షణ పొందవలసిన లోపల ఎంతో మంది ప్రాబ్ ప్రతి పిల్లలు రక్షించిన ప్రభావం ప్రతి పిడ ప్రభావ రక్షణ మార్గం రావాల ప్రభావం ఆత్మ కూడా రక్షించుకోవటం ఇష్టం లేదు ప్రభావం ప్రతి ఆత్మ రక్షణ పొందాలా ప్రతి ఆత్మ తొలగం లేక ఆ కలుగురి సిని కాల్చిన ప్రభావం ఆయన ప్రతి ఒక్క దిగుల ప్రభావ తెలుగు దగ్గరికి రావాల ఆపక్షమాపణ పొందాల ప్రతి వాడు ఏసుక్రీస్తు రావడం పాఠం ఆయన ఇటు మీరు మాకు ఆగ్రహించిన మీరు సర్వలోపడి కొన్ని ప్రకటించబడ మేము ప్రకటించాల ప్రభావ మీరు ఈ మార్గం సరళించడానికి ఆదరించాల చె సిద్ధపడాల ప్రభావం ప్రిపేర్ చేసుకున్న ప్రభుత్వం అనేక పర్యాలకానొక దిన ప్రభావం నడిపిస్తారు ప్రభావం ఎక్కడ బొమ్మ అక్కడ వెళ్ళిపోవాలని ఆగ్రహించాలా ఆయన అబ్రహాము గు అబ్రహాం అని నీ దేశం విడిచిపెట్టి నేను చూపించుకో దేశానికి పైన వినో అబ్రహాం ఒక్క క్షణం కూడా ఆలోచించుకున్న ప్రభాజన ఓ ప్రభా అబ్రహాం ఎంత ఆస్తులు సంపాదించుకున్నాడు ఎన్నో ప్రభా భూములు సంపాదించుకుని ఆస్తులు సంపాదించిన ఇంకా ఏదో పొందుకోవాలని ప్రభావ ఓ ప్రభా ఈ శుప్రభా కనపడే దేవుని స్వరం విని ప్రభా అను విద్య చూసించి ముందుకొచ్చిన ప్రభావ కానీ ఎక్కడ పోలీని ప్రభావం కానీ పిలుపుకు స్పందించి ఆయన ముందుకెళ్తాను ప్రభావ మీరు అనేక ప్రాంతాలకు నడిపించినారు ప్రభావ దర్శనం చెప్పబట్టి నడిపించారు ఆకాశ నక్షత్రం వల్ల ఈ రోజు ప్రభావం ఆ సంతాన్ని క్రీస్తు పక్షంలో మేము కూడా ఆ సంతానంలో మమ్మల్ని నిలబెట్టుకున్నారు వర్ణాలు గొప్ప దేవ ఇసు అలాంటి నిత్య జీవం కొరకు అగ్రహం ప్రాయసపడింది పునాదుర్గల పట్టణం కొరకు అగ్రహం ప్రయాసబడింది ప్రభావ ఈ లోకం కొరకు ప్రయాస పడిన అన్ని ఉన్నాయి ప్రభావ కానీ దీనికంటే నీచుని ఏదో నా దేవుడు ఓ ప్రభా ఈ లోంతో అటుకొని జీవించదు ప్రభావ ఈ లోకము అంటుకొని జీవించదు సగం సత్యము సగం ఆపత్తులను జీవించదు సంపూర్ణమైన సత్యంగా మేము జీవించాలి ప్రాబ్ హెచ్చరించారు వాక్యం ద్వారా ప్రభావ నేను దేవునికి దాసునికి ఉండలేదు అన్నారు ప్రభావ సగం లోకము సగం ఈ లోకంలో ఉంటే ప్రభావ మీలో ఉంటే నేను ఏం చేయలేం ప్రభావ అతిథి దాకుండా పోతాం ప్రభావ కానీ సంపూర్ణ మీద కేంద్రీకరించాలి మా జీవిత అలాంటి బిడ్డలుగా మమ్మల్ని చేయాలి అలాంటి శాఖ జీవితం మాకు సంపూర్ణమే ప్రభావ మా జీతాన్ని సమర్పిస్తాను ప్రభా ఆయన విశ్వాస సహితం జీతంలో ఎదుగుకోవాలని సాయపడే ప్రార్థిస్తాము ఒక జీవాన్ని సమృద్ధిగా ప్రార్థిస్తానుభా ఆయన ఇస్తున్న ఈ లోకమేనో లోపలి ప్రేమించదను ప్రభా లే తండ్రి ప్రేమ ఉండదన్న ప్రభావ ఆయన ఈ లోకంలోకలి చెప్పలేదు దేన్ని ప్రేమించదు ప్రభావ అంటే మాకు తోడుమౌలు రాబో మా జనాన్ని కానీ మా ఇంటినే కాను మా హాస్టల్ కాదు దేని ప్రేమించదు ప్రభావ సమస్తం నీ వల్లే కలిగిలుస్తావా నీవేమో కలిగిలిస్తావు కాబట్టి ముందు మేము పచ్చా కానీ ఈ లోకాన్ని కాదు ఈ లోక కాదు అది ఒక అవి మా విగ్రహాలుగా ఉండే ప్రభావాన్ని ఛేదించుకునే క్రైస్తవ ఈరోజు ప్రపంచంలో ప్రభుత్వా వాటిని విడుదల పొందాల ప్రభావా అది అగ్ని గుండక తప్పదు ప్రభావా అగ్ని గుండ పోయినప్పుడు అది అందుకే అన్ని శ్రమల పాల వాళ్ళు ఏదో కాపకలు ఎంత వాళ్ళకి తెలుసుకున్న తెలిసిన ప్రభావం కఠిన పరిస్థితుల మంచి ముందు చేసిన ప్యాకేజ్ అపవాదికి ఎదిరించాలంటే దేవునికి లోపడాలని వాటించబడాలా అపవాది ఎదిరించాలా ఈ లోకపు విధానాలు ఎదిరించాలా ప్రాభా ఈ లోకపు మాన్యాన్ని మేము అడ్డుకోకుండా మేము పరిశుద్ధమే జీవించాలా మీరు రావడం రాసే వరకు ప్రాభా రక్షణ ప్రణాళికలు మేము జీవించాలి చివరి వరకు మీ కోరుకున్నాము అలాంటి విశ్వాస సహితమైన తీసుకున్న తీసుకుని ఆధిస్తాం మేము దేని భయపడంతో చింతించము విశ్వాసమైన కర్తదాన్ని కొనసాగించి మా ముందు పరుగు పనులు మేము పరిగెత్తాలా ఓటికి పో ప్రేమతో దీర్ఘశాంతము మేము పరిగెత్తాలా ప్రోబాబా అలాంటి పెద్దలుగా అలాంటి సేవలు చేయడం అందరినీ తీసుకుని ఆధిస్తాం ప్రభావ గురించి ప్రారంభిస్తున్నాం లేదా కాకండి ప్రభావ స్వస్థపత్యమాన్ని ప్రార్థిస్తాం కదా సంపూర్ణ ఈ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు ప్రస్తున్నీ స్వస్థపత్యం మహిళలు ప్రార్థిస్తాం అయితే నామైనా మీరే సాయంత్రం ప్రార్థిస్తాం ప్రారంభిస్తాం గురించి ప్రారంభిస్తాం ఎంతో మంది కుటుంబాల గురించి ప్రారంభిస్తాం నేను ప్రతి కుటుంబాల మీద జ్ఞాపకం చేసుకుంటాం స్వస్థపత్యమాన్ని ప్రార్థిస్తాం ప్రభావం రాకడం తినాలంటున్నాం అత్యే బెడల ప్రభావం సమర్థించుకోవాలి జీవించడానికి సహాయపడమే ఆదేశం మా ఉద్యోగ స్థలంలో అన్నింటి సహాయపడి ప్రతి దశలో అభివృద్ధి పొందాలి మీరు కష్టపడాలా అందించాలా అభివృద్ధి పొందాల ప్రతి అభివృద్ధి మీ వల్ల కలిగించాలని వార్త ప్రతి దశలు భయపరచాల ప్రభావం సువార్థ పరిగణ చేయాలి డ్రైవర్ సిద్ధపడి ఉండాలని చెప్పి వాటిని చెప్తున్నారు ప్రతి దశలు మేము రెడీ చిత్తపాటు కలిగిన సాయక క్రియలు ప్రభాం చేయాలి విశ్వాసం క్రియ రూపకంగా కొనసాగించుకోవాలి సాయకరం ప్రభావ ఆయన ఎక్కువ ప్రభావంతో వర్ణాలిస్తా హృదయం ప్రభావం సమర్పించుకోవాలని సహాయంలో ఆశ్రహం ఈ మీటింగ్ అంత ప్రభావ మీరు ఆధిపత్యం మీకు వాటిందరూ మాట్లాడే ప్రభావాలకు వర్ణాలు ఇస్తే ప్రభావం ఓ ప్రభావ నవీన స్వాల్ని ధరించుకోవాలి క్రీస్తులను ధరించుకోవాలి ఓ ప్రభా ఆ సులువు మార్గం కాబట్టి ఇసు మా గార ప్రభావం నాగటిపై చేయించిన వాడు దొంగకుంటూ ముందు సాగిపోయి వాటిని చూస్తాను నాగటిపై చేయిస్తాను నేను ముందు ఎనక చూడుతున్న దొందుకుంటూ ముందు సాగిపోయాలి ఓ బ్రబా ఇసుక ఎల్లని గురు దున్నాల ప్రాభా అన్ని కొన్ని చుట్టూ ఎన్ని సాయిస్తారు చూసాను శిఖరించొచ్చా ఈ వాక్యం అది సాదృష్టం లే వాక్యం జీవజన్ ఆ జీవజలాన్ని మనుషులకు ఇవ్వాలనుకో మా కడుపులోకి జీవజల పొరి పారాలనుకో విశ్వాసమైన జీతం కలపరితమైన అందరికి అనుగ్రహించి మీ రాకు నోరు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రాణంలో క్రీస్తు పరిశుద్ధ లాభము ప్రార్థిస్తున్నాం ఆమె ప్రేమి మరొక దిన మరొక దగ్గరి కాలశ్రెచ్చండి చిన్న గుంపు దూరం వేపు చూడటానికి కృపకార్యం కొన్నారు ఇత్య ఇచ్చినటువంటి ఆ యొక్క ఇచ్చినట్లయితే నేను కొన్ని చెల్లించుకున్నా మృదయాల్లో నువ్వు నిద్రపరచుకునే వారంగాను అయ్యా మా జీవితాలను సరి చేసుకునే వారంగాను అయ్యా ఈ లోకంలో ఉండదనే అయ్యా మా యొక్క జీవితాలను సరి చేసుకుని క్రీస్తుని పోడి నడుచుకునేటటువంటి ఆ యొక్క అయ్యా ధరించుకునే దేవ నమ్మకం ఏంటండ్రి కృపణను ధరించుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నా జీవితంలో బహు విశేషంగా ఉన్నటువంటి ఆ యొక్క కుదువుని అయా యొక్క ఓటుని అక్క అయ్యా నమ్మకం ఏంటండ్రి ప్రంగళగిరి రాజా బలహీనమైనటువంటి స్థితిని బట్టి అనేక విషయాల్లో చచ్చిన వాడిగా స్థితిని బట్టి అయ్యా అనే వైపు చూస్తున్నాం తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి మీ వాక్యం కొరళికను మీకు మన కలిగినటువంటి ఆ యొక్క తలంపులకి అయ్యా నమ్మకం ఏంటంటే విశేషంగా మా యొక్క దేవ జీవితాల్లో మీకు కలిగినటువంటి ఆ యొక్క ప్రేమకులు ప్రేమ ఆ యొక్క కృపకైతే చెల్లించుకుంటున్నాను తండ్రి దేవ నమ్మకం ఏంటంటే ప్రేమకుల రాజా ఏ స్థితిలో ఏమైనా వ్యక్తి మాత్రమో అయ్యా ఆ యొక్క మొదటి క్రియేట్ చేయడానికి కృపరించుకుని అయ్యా మీరు అక్కడ ఎంత త్వరలో ఉండగా అయ్యా సిద్ధపరచండి అయ్యా బలపరచండి తండ్రి అంతా తెలిసి నష్టపోయే వారంగా ఉండకుండా సహాయం చేయాలి తండ్రి అయ్యా మీరు వాళ్ళ దగ్గర పాత్రలుగా అయ్యా మీరు వాళ్ళ దగ్గర దేవ సాధనాలుగా ఉండడానికి నన్ను మమ్మల్ని తయారు చేయాలి తండ్రి ఏ విషయాలు అయితే తండ్రి మీకు మాకోస నమ్మకం అయితే తండ్రి ఉన్నాయో ఏ స్వభావం అయితే మీకు మీ కార్యం చేయటానికి ఆటంకంగా ఉందో అయ్యా ఏ విషయాల్లో అయితే మేము లోపడలేకపోతున్నామో ఏ లోపల ఏ విషయాల్లో అయితే అవధి అతడి ఉన్నామో తండ్రి ఏ విషయాల్లో అయితే శత్రుడికి శాతానికి ఈ లోకానికి తండ్రి మేము సమయం అయ్యా నమ్మకం తండ్రి అయ్యా దాసులు కాబోతున్నాము తండ్రి అటు విషయాల్ని అయ్యా మీ అధికారం కింద తెస్తున్నాం మీ యొక్క సర్వభౌమి అధికారం కింద తెస్తున్నాం మీ యొక్క ప్రజా అయ్యా నమ్మకమైన తండ్రి కృప కింద తెస్తుండగా వాటిని సరి చేసుకోవటానికి గెలిచింది అయ్యా అటుది మా జీవితాల చిత్త లభించిండదు తండ్రి ఇదిగో మా హృదయాల్ని అయ్యాసట్టుకుంటుండగా ఆప్ కాన్ చేసుకోండి అంత దినా ఉన్న ఫలించే పొందగా అయ్యా ఏసేపు ద్రాక్ష ఏసేపు తండ్రి ఫలించే ద్రాక్ష నిలు ఇచ్చినారు అమ్మకడే తండ్రి అటు జీవితంలో ప్రకరించి తండ్రి పెంగుడు గణ రాజా తండ్రి సాక్షిగానే ఉన్న తండ్రి తండ్రి అయ్యా మీ దరిచర్య అయ్యా యొక్క బోధ అయ్యా ఆ రకమైనటువంటి పనుల్లో మిత్రి ద్వారాలు తెరవండి తండ్రి ఎదుగుదే వాయి తెగుల మధ్యలో అనే లక్షల మంది వారి పక్షాన మాకు భారం అను ప్రండి తండ్రి అయ్యా ఆత్మల పక్షాన మాకు వారి కొరకు విలపించి ప్రార్థించే హృదయాలు అయా నమ్మకమైన తండ్రి నశించుకోవంటి ఆత్మ కొరకు జాడేటటువంటి దేవ ప్రార్థన వీరులుగా మమ్మల్ని చెయ్యట తండ్రి అయ్యా కృపుణను గ్రహించిన దేవ ప్రేములగన్ రాజా మహిళలు తండ్రి ప్రేమ గులిగిన రాజానే అయ్యా మరణశైలిలో ఉండి అయ్యా ఆఖరి గడియల్లో ఉండగా వారి కొరకు ఆ మీ యొక్క వాక్యానికి మీ సువార్తకు మీ బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులను గుర్తించి అయ్యవారి గురించి ప్రార్థించి దివారంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి ప్రింగుల తండ్రి రాజా మేము గులిగిన తండ్రి మాకు అనుకరిస్తూ వచ్చినటువంటి సమయాలకేందన్నాడు ప్రింగుల తండ్రి మేము కేవలం ఒకటి మాటలు మిట్ కాదు కానీ ఆక్రియల ద్వారా మిమ్మల్ని బయటపరచడానికి సహాయం చేయాలి తండ్రి మమ్మల్ని ఉప్పుగా వెలుగుగా ఉండవండి అయ్యాటి జీవితం నాకు అనుగ్రహించండి మాకు అనుగ్రహించండి తండ్రి అనేక స్థితిలో తండ్రి అనేక సందర్భాల్లో తండ్రి సారమయంగా తయారైనటువంటి పరిస్థితులను బట్టిస్తున్నాను తండ్రి అయ్యా కృపణ అనుగ్రహించండి అయ్యా సహాయం చేయండి తండ్రి దేవా ప్రేమిలో తండ్రి మనం కలిగి రాజా ప్రేమిలో తండ్రి అయ్యా నీ కృపణ వేడుకుంటుండగా నీ తన వేడుకుంటుండగా అయ్యా ఒటువారగా దేవా మంగళం అయ్యా నిశాన్ని రీతి పట్టుకుంటున్నాను తండ్రి అయ్యా నుంచి తనుసరంగా జీవించే జీవితం అనుకుంటున్నాయి ఆత్మీయమైనటువంటి జీవితం ప్రార్థన ఆరాధన కలిగినటువంటి జీవితం నా హృదయాల్లోనే ఉంది అయ్యా నమ్మకోయంత్రి పరిస్థితులన్నిటిని ప్రాశాన్ రీతి పట్టుకుంటాం అయ్యా నమ్మకో ఆయన మీ కృతను తప్ప మేము లోకపోయించే శ్రీ క్రీస్తు వారి పరిస్థితుల రథమాలి ఈ రథం నుంచి వేరు కొంచెం పరిషదుడా మహమ్మతుడా సర్వోన్నతుడా సర్వాధికారి మీకు వందనాలు చూడండి చెల్లించుకుంటున్నాం జీవం గలదేవా అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావం ప్రభావ మిమ్మల్ని హెచ్చిస్తున్నామైనా అంటే మీ నామాన్ని తగ్గే విధంగా మీ నామాన్ని హెచ్చించే విధంగాను కానీ ప్రభావ మిమ్మల్ని సంతోష పెట్టి మీ చిత్రం జరిగించే వారం గానీ మేము అందరికీ మాకు చేయండి ప్రభావ మాకు కేవలం మీ కృప ద్వారా మాకు రక్షణ అనుభవించున్నారు ప్రభావ వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం జీవన తండ్రి ప్రభా నిన్న నెడు నిరంతరం మేకరెట్టిగా ఉన్నదేవా ఆయన ఏషయ్య కొద్ది కాలం మేము గడిపి తండ్రి ప్రభావం ఎదుటూ వచ్చే వారంలో ఉంటున్నాం ప్రభా సహాయం చేయండి ప్రభా ఆయన నిత్యత్వంలో ఆయన మేము మా సహోదరులు మేమందరం కలుపుకున్న సహాయం చేయాలి ప్రభావం పోకుండా విడిచిపెట్టబడకుండా ఉండేటప్పుడు సహాయం చేయండి ప్రభావ ప్రతి ఒక్కరిని హెచ్చరించండి గద్దించండి గుర్తు చెప్పండి ప్రభా ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభాయనా అయ్యా ముఖ్యంగా తండ్రి నా లోపాలు మా లోపాలను మాకు చూపించండి ప్రభా మేము ప్రతి చేసుకొని తండ్రి ప్రభాయన ఈశ్వరాజ ఆత్మవిమర్శ చేసుకునే వారానికి ఉండటం సాయం చేయండి బలపరచండి దీవించి ఆశీర్వదించండి నాయన టీంలో ఉన్న ప్రతి సభ్యుల్ని రాలేకపోయిన వారిని ప్రతి ఒక్కరిని సమానంగా దీవించి ఆశీర్వదించమని డిఫరేమ్ అన్న వాళ్ళని దేశదాస్ కుటుంబాలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఊదార్ వేడుకొని చూంటున్నాం ఎమ్మెల్యే సుఖపరచండి జాస్వాణి ముట్టండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి కుటుంబంలో సమాధానం దయచేయం ధైర్యం దయచేయం ఇంకా లేకుల నిమిత్తం ప్రార్థిస్తున్నాం కోవిడ్ బాధితులు వలస కూలీలు రైతులు వీరిని జ్ఞాపకం చేసుకుంటే దీన్ని జాస్పతి బలపరచండి రెండంతల ఫలములు దండి రక్షణలకు నడిపించండి యవన బిడ్డల సంఘాలను జ్ఞాపకం చేసుకోండి రక్షణకు తండ్రి వారు సత్యములను చేతపట్టి తండ్రి ప్రభాస్ సహా సర్వలోకానికి వెళ్లి సువార్త చేసే బిడ్డగా ప్రతి బిడ్డను అభిషేకించమని వేడుకొని చెప్పింది అయ్యా మేము కూడా నాయన నామకర్ధ భక్తి వేషధారణ లేకుండా మా చిన్న చిన్న తప్పులతో సహితం నాయన మేము గమనించుకుని వాటిని విడిచిపెట్టుకుని నవీన స్వభావము కలిగి మేము జీవించే వారంలో ఉండటం నాయన సహాయం చేయమని నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని నేర్చిస్తున్నా అక్షడు మా ప్రభు మీద మీకు దర్శనకాలం అంతా కాపాడి ప్రజల పెట్టడానికి వనరాలు అయినా దీని మీకు నూతనమైన కురుపన్ మేము ప్రతి మార్గం ప్రకారాలని చేయ వినియమించింది ప్రతి చుట్టూ మీ కొరకు సాక్షణ పెట్టుకోవాలని సాధిస్తాం మా ప్రవర్తన అంతట్లో మీ అంగీకారానికి లోపల లాగలేని అర్పించి మనం ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభు అయితే వైరస్ కాలం బాధితులను గురించి మేము ప్రార్థిస్తున్నాం వారందరూ ఆధరించం స్వస్థపరచండి వారి కుటుంబాల సమాధానండి ప్రభు ఎందుకంటే వ్యక్తి మళ్ళీ హాస్పిటల్ ఉంటుండగా కుటుంబానికి ఎంతో వేదన ఉంటుంది ప్రభు కనిక నుంచి మనం ప్రార్థిస్తున్నాం మేము ఉపయోగతనుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాం కంటి మనుషులకి ప్రేమను జ్ఞాపకం తీసుకోమని ప్రార్థిస్తున్నాం రకాల ప్రేమ జ్ఞాపకం తీసుకోమని ప్రార్థిస్తున్నప్పుడు కనుక నుంచి క్షమించమని ప్రతి ఒక్కరు మీరు తట్టుగా ఆకర్షణపడిలాగా మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం సేవకులను ఆశ్రయించండి నూతనంగా అభిషేకించండి మీ అయితే సత్యంగా ప్రకటించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఆర్థిక స్థితిని మెరుగుపరచమని ప్రార్థించిన ప్రభావన జాబ్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీ కుటుంబాలను స్థిరపరచమని ప్రార్థించినప్పుడు బహు భయంకరమైన కాలంలో మేము ఉంటుండే కంటే మీరే తను మళ్ళీ మా యొక్క దావి కొన్ని చోటు ప్రవ్వా మా కొను లేకుండా మీరే ప్రవ్వాళ్ళు వచ్చి మేము ఎప్పుడు సంపూర్ణమైన స్థిరమైన రాఘవస్తున్నాను తండ్రి మన ప్రభుత్వ కృప సమాధానం రక్షణ స్వచ్ఛత సమాధానం మనకును పొడవుల ప్రతి పిడ్డకు ప్రతి కుటుంబాలకు సదాకాలం పోయినది ఫ్రెజులర్ అన్న ఫ్రెజ ఫ్రెజ్ రాడ్ ఫ్రెజ్ లడ్ సార్